వందే వేదాంత కర్పూరచామీకర కరండకం రామాను చూడమణి మహర్నిషం భగవద్ రామానుజుల వారి దివ్యమైన జీవిత విశేషాలలో ఇక బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడానికి సంకల్పించారు అన్నంతవరకు చెప్పుకున్నాం మనం తాము ప్రత్యక్షంగా సేవించకపోయినప్పటికీ అంటే చర్మశరీరాన్ని మాత్రమే సేవించినప్పటికీ ప్రత్యక్షముగా ఆయన దగ్గర ఏమీ ఉపదేశము పొందనప్పటికీ తమకి ఆచార్యులైన వారందరికీ ఆచార్యులైన యామునమునల దగ్గర అంటే వారి చర్మశరీరం దగ్గర తాను చేసినటువంటి ప్రతిజ్ఞలు వాగ్దానాలని అనుసరించి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాన్ని వ్రాయవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించారు రామానుజుల వారు ఇక ఆ కార్యక్రమానికి సిద్ధపడ్డారు బ్రహ్మసూత్రములు అంటే ఏమిటసలు వివరములు తెలియని వారు ఏమనుకుంటారంటే బ్రహ్మగారు రాసిన సూత్రాలేమో అని అనుకుంటారు అబ్బే అలా కాదు అక్కడ బ్రహ్మ అనే పదానికి చాలా విశేషమైన అర్థం ఉన్నది అదంతా అలా ఉంచండి మొదట అసలు కొన్ని ప్రాథమికమైన విషయాలని మనం అవగాహన చేసుకుందికి మొదట ప్రయత్నం చేద్దాం కొన్ని అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఒక వరుసలో మనం అనుసంధానం చేసుకుంటే భగవద్ రామానుజుల వారు నడుం కట్టిన ఆ మహత్తరమైన కార్యక్రమం అర్థమవుతుంది మనకి వేదం వేదం అంటూ ఉంటాను చూసారా ఇదివరకు మనం చెప్పుకున్నాం వేదం అంటే ఏమిటో వివరంగా చెప్పుకున్నాం మనం ఆ వేదం రెండు భాగాలుగా ఉంటుంది అదేమిటండి మేము నాలుగు భాగాలను విన్నామండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అండి అని అనకండి ఆ కోణంలో చెప్పటం లేదు మీరు అనుకుంటున్నటువంటి ఋగ్వేదమైన యజుర్వేదమైన సామవేదమైన అధర్వణవేదమైన రెండు భాగములుగా ఉంటుంది అని నా అభిప్రాయం అన్నమాట వేదంలో ఉన్న విషయాన్ని అనుసరించి ఏ వేద భాగమైనప్పటికీ కూడా రెండు భాగములుగా చేయవచ్చు అని చెబుతున్నాను నేను అందులో మొదటి భాగంలో భగవంతుడు అంతర్యామిగా ఉండే వివిధ దేవతల విషయంలో మనం చెయ్యవలసినటువంటి యజ్ఞయాగాది ప్రక్రియలు తత్సంబమైనటువంటి మంత్రాలు ఉంటాయి రెండవ భాగంలో భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాలని వివరిస్తారు రెండవ భాగాన్ని ఉపనిషత్తులు అని అంటారు వేదాంతము దానికే పేరు మొదటి భాగం అంతా కూడా యజ్ఞయాగాది కర్మలను చెప్పుకున్నాను చూసారా ఈ యజ్ఞయాగాది కర్మలు ఏది ఎలా చెయ్యాలనేది అన్నీ ఒకచోట ఉండవు ఇక్కడొక ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి అలా ఉంటాయి వాటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుని అప్పుడు ఆ యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయవలసి ఉంటుందన్నమాట అలా కొంతమంది మహానుభావులు వాటిని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆ నియమాలన్నిటినీ ఒక చోటికి క్రోడీకరించి ఒక గ్రంథాన్ని తయారు చేశారు దానిని అనుసరించి మొదటి భాగంలో ఉండే అనుష్ఠానం కాస్త అందరూ చేసుకుంటూ ఉంటారు ఇంకా రెండవ భాగంలో ఉపనిషత్తులన్నాం కదా రెండవ భాగం అంటేను ఈ ఉపనిషత్తు వాక్యములు ఎలా ఉంటాయంటే అల్పమైన మేధాశక్తి కలవారికి సరిగ్గా అర్థం కావు ఇలా చూడగానే అంటే కాస్తంత एदो साधारण संस्कृत भाषा ज्ञान उूड़े परस्पर विरुद्धम विषयाल तोस्तू उ अंदर अच्छा वेदव्यास वे कृष्णद्वैपाइन अंटांग कदा वारे आदव्यास वो नी उपनिष्त्वाक्य समन्वय से ग्रंथा व्राशार अटे ఒకవేళ పరస్పరమైన విరుద్ పరస్పరము విరుద్ధమైన విషయములున్నాయేమో అని అనుమానం కలిగిన వారికి అలాంటి పరస్పర వైరుధ్యమేమీ లేదు మొత్తం ఉపనిషత్తు వాక్యములన్నీ కలిపి ఒకే ఒక లక్ష్యంతో బయలుదేరేయి అని నిరూపిస్తూ వేదవ్యాసుల వారు ఈ ఉపనిషత్తు వాక్యములన్నింటినీ సమన్వయం చేస్తూ అని అన్నమాట రాశారు వాటినే బ్రహ్మసూత్రములు అని అంటారు అంతేత బ్రహ్మసూత్రములు ఎవరు రాశారు అంటే బ్రహ్మగారు అనకూడదు వేదవ్యాసుల వారు రాశారు బ్రహ్మసూత్రములు అంటే ఏమిటండి ఏమీ లేదు చాలా సింపుల్గా ఉపనిషత్తు వాక్యముల సమన్వయము అని అంతే ఈ బ్రహ్మసూత్రాలనే వేదాంత దర్శనము అని కూడా అంటారు ఇవి సూత్రాలు కదూ సూత్రాలు ఎప్పుడూ కూడా చిన్నవిగా ఉంటాయి స్వల్పమైన అక్షరములతో కానీ అంటే స్వల్పమైన సంఖ్య గల అక్షరములతో కానీ స్వల్పమైన పదములు గల వాక్యములుగా కానీ ఉంటాయన్నమాట అనుచేత వాటిని అర్థం చేసుకోవడంలో కూడా మేధాశక్తి కావలసినదే రామానుజుల ఆ వేదవ్యాసుల వారు వ్రాసినటువంటి ఆ బ్రహ్మసూత్రములకి వ్యాఖ్యానం రాయడానికి సిద్ధపడ్డారన్నమాట ఈ బ్రహ్మసూత్రం వ్యాఖ్యానం రాయడానికి అంత సులభం కాదనుకున్నాను చూసారా బోధాయున్లని ఒక మహానుభావులు మహర్షులు అనుకోండి వ్యాసులవారి శిష్యులు వారు ఆ బోధాయన్లు వారు మొదట వృత్తి అనే గ్రంథాన్ని వ్రాసారు ఈ బ్రహ్మసూత్రాలకి వ్యాసులవారికి శిష్యులు కనుక వ్యాసుల వారి అభిప్రాయం ఏదో నేరుగా ఎరిగినటువంటి వారు వారు బోధాయిలు ఆ వృత్తి అనే గ్రంథం కాస్త మనకి దేశంలో ఎక్కడ దొరకలేదు ఆ కాలంలోనూ ఎక్కడుందా ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పి రామానుజుల వారు దాని ఆధారంగా కదా బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాస్తే అది సరిగ్గా వేద వ్యాసుల హృదయాన్ని ప్రతిబింబిస్తుంది అందుకోసం వెతుకుతూ వెతుకుతూ కాశ్మీర దేశంలో सरस्वती पुस्तक भाँागार चे अल्ली राजल व अदो आ ग्रंथम कोसमनी कूरेसू मोदल वार तो सह वेर का काश्मीर देश ग्रंथम लभ्यमें अब चलादा ग्रंथम अंदर व्रा वीर ग्रहिशवल विषया अरवे वेल्लायट ఎత్తి వ్రాసుకోవడానికి కానీ తీసుకొని వెళ్ళడానికి కానీ ఆ అదుగో ఆ గ్రంథాలయ అధికారులు ఒప్పుకోలేదు ఎందుకని చాలా అరుదైన గ్రంథం వారేమీ ఎవరిని అంటే విలువైన వస్తువు ఉన్నటువంటి వారు ఎవరిని నమ్మరు కదా అయితే ఇక్కడ రామానుజుల వారితో కూరేసులు ఉన్నారు కదూ కూరత్తావానని చెప్పుకున్నాం వారు ఏక సంతాగ్రాహులు అనుకున్నావు అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక మారు విన్నప్పటికీ చదివినప్పటికీ కూడా అదలా ఆయనకి గుర్తుండిపోతుంది ఆయన ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రంగా అక్కడే అధ్యయనం చేసేసి తన మనసులో ఇమిడ్చి ఆయన తిరిగి శ్రీరంగం చేరుకోగానే రామానుజుల ఈ కుల తాళ్న్ గ్రంథ రచనకి ఉపక్రమించారు బ్రహ్మసూత్ర వ్యాఖ్యానానికి సిద్ధపడ్డారు అచిరకాలంలోనే దాన్ని కాస్త పూర్తి చేశారు దానినే శ్రీభాష్యం అని అంటారు శ్రీభాష్యం శ్రీభాష్యం అంటే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం అన్నమాట బ్రహ్మసూత్రములకి రామానుజుల వారు కూరేశుల సహాయంతో వ్రాసినటువంటి గ్రంథం దానితో పాటుగానే వేదాంత దీపం ఒక గ్రంథాన్ని వేదాంత సారం అనేటువంటి ఇంకొకరి గ్రంథాన్ని కూడా ఆ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలే అవి కూడాను కటాక్షించారు రామానుజుల వారు బ్రహ్మసూత్రాల్లో అంటే ఈ వేదాంత దర్శనంలో మనం ఎరుగవలసిన విషయములు ఐదు ఉంటాయి ఆ ఐదు ఏమిటో వరుసగా చెబుతాను వినండి ఈ ఆత్మ అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది దాని లక్షణాలు ఏమిటి దాని లక్ష్యం ఏమిటి ఇది మొదటి విషయం ఎరుగవలసినది రెండో విషయం పరమాత్మ అంటే ఎవరు ఎలా ఉంటారు ఉంటారు ఆయన లక్షణాలేమిటి ఆయన కర్తవ్యాలేమిటి ఇది రెండో విషయం మూడో విషయం ఏమిటి ఈ ఆత్మ పరమాత్మను చేరుకునే మార్గాలన్నీ అందులో భేదాలేమిటి ఎలా అనుష్ఠానం చెయ్యాలి ఇది మూడోది నాలుగోది ఏమిటి ఈ ఆత్మ పరమాత్మను చేరుకున్న తర్వాత పొందే లాభం ఏమిటి అది ఎలా ఉంటుంది ఇది నాలుగోది ఈ ఆత్మ పరమాత్మను చేరుకోకుండా అడ్డుకునేది ఏమిటి దాని లక్షణాలేమిటి దాన్ని ఎలా దాటాలి ఇది ఐదో విషయం బ్రహ్మసూత్రాలంటే ఏమీ లేదండి ఈ ఐదు విషయముల వివరణమే బ్రహ్మసూత్రాలు అనమాట దానికే ఆ వ్యాఖ్యానం అంత అన్నమాట మొట్టమొదటి విషయం ఏమనుకున్నావు ఆత్మ అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఉంటుంది వగేరాలి కదా అనుకున్నాం అది మొట్టమొదటి తెలుసుకోవాల్సిందన్నమాట మనలోనూ చాలామంది మరణించడాన్ని మనం చూస్తూనే ఉంటాం బ్రతికున్న వారికి మరణించిన వారికి ఓ తేడా ఉన్నది కదా ఆ తేడా అర్థమైపోతూనే ఉంటుంది కదా బ్రతికున్న వారిలో ఉండేది మరణించిన వారిలో లేనిదేది ఈ రెండూ ఒకటే మళ్ళీ చెప్తాను బ్రతికున్న వారిలో ఉండేది మరణించిన వారిలో లేనిది ఏదది దాన్నే ఆత్మా అని అంటారు జీవుడు అని దాన్నే అంటారు చేతనము అని దాన్నే పిలుస్తారు ఇలాంటి ఆత్మలు ఎన్నో ఉంటాయి అసంఖ్యాకంగా ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ తెలియదు ఇది అనాది అనాది అంటే ఆది లేనిది ఫలానప్పటి నుంచి ఉన్నదండి అది వరకు లేదండి అని అనడానికి వల్ల కాదన్నమాట ఎవరూ సృష్టించలేదు దీనిని అంతేకాదు ఎప్పటికీ నశించేది కూడా కాదు ఇంకొత్తమాష ఏమిటి తెలుసా ఈ ఆత్మని నీళ్లలో తడపలేము ఈ ఆత్మని ముక్కలు ముక్కలు చెయ్యలేము దీని కాస్త అగ్నిలో దహించలేం ఎండలో పెట్టి ఎండపెట్టేయలేం అసలు మార్పులే చెందని పదార్థం ఇది ఈ ఆత్మ కంటితో చూడలేము చెవితో వినలేము ముక్కుతో వాసన చూడలేము నాలుకతో దీని రుచిని చూడలేము చర్మంతో స్పృశించలేము అది ఆత్మ అంటేను మరి ఇది నశించదు అని అంటున్నారు కదా ఈ మరణించిన వారిని ఏం చేస్తా మనం తీసుకొని వెళ్ళి చితిమీర పడుకోబెట్టేస్తాం తప్పనే అగ్ని హోత్రాన్ని అక్కడ ఉంచేస్తాం మరి శరీరం అంతా కూడా కాలిపోతుంది కదా మరణించిన తర్వాత చితిమీరు పెట్టిన తర్వాత మరి అందులో ఈ ఆత్మ కాలదంటున్నారే ఎక్కడికి వెళుతుంది అంటే ఇది చేసిన కర్మలను అనుసరించి నరకానికి వెళ్ళవచ్చును స్వర్గానికి వెళ్ళవచ్చును అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది ఈ లోకంలో ఎలాగైతే ఒక శరీరాన్ని ధరించి కొంతకాలం గడిపిందో ఈ ఆత్మా అలాగే ఆయా లోకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లోకానికి సంబంధించిన శరీరంలో ప్రవేశించి నరక బాధలు కానీ స్వర్గసుఖాలు కానీ అనుభవిస్తుంది తిరిగి మళ్ళా ఇక్కడికి మిగిలిపోయిన కర్మను అనుసరించి ఏదో ఒక శరీరాన్ని కుక్క శరీరము పాము శరీరము పక్షి శరీరము మానవ శరీరము దేన్నోదాన్ని తీసుకొని అనుభవిస్తూ ఉంటుంది దాన్నే మనం పునర్జన్మ అని అంటూ మనం స్వర్గానికి నరకానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా కూడా పునర్జన్మ రావచ్చు లేదా స్వర్గానికి వెళ్ళొచ్చేసిన తర్వాత పునర్జన్మ రావచ్చు లేదా నరకానికి వెళ్ళొచ్చేసిన తర్వాత పునర్జన్మ రావచ్చు లేదా స్వర్గానికి నరకానికి రెండింటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత పునర్జన్మ రావచ్చు ఎలాగైనా ఉండవచ్చు అంటే చేసిన కర్మని అనుసరించి ఈ మార్పులన్నీ ఉంటాయన్నమాట కొత్త శరీరం తీసుకున్నప్పుడు చేసిన కర్మ మళ్ళీ కొత్త శరీరంతో కొత్త కర్మ చేస్తూ ఉంటాడు కదా వీడు అని మళ్ళీ పాతదానిలో జమ అయిపోతూ ఉంటుంది దాంతో మళ్ళ జన్మలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నవారిని బద్ధజీవులు అంటూ ఉంటారు ఆ చక్రాన్ని సంసార చక్రము అని అంటారు ఈ ఆత్మయా శరీరాల్లో ప్రవేశిస్తుంది అనుకున్నాం కదా జన్మలెత్తుతూ ఉంటుందనుకున్నాం కదా కర్మలు చేస్తూ ఉంటుందనుకున్నాం కదా ఆ కర్మలని మూడు రకాలుగా విభజిస్తారు ఒకదాన్ని సంచితం అంటారు రెండవదాన్ని ప్రారంధం అంటారు మూడవదాన్ని ఆగామి అని అంటారు సంచితము అంటే ఇదివరకు చేసిన కర్మల నిలవ ప్రారంధం అంటే అందులోంచి కొంచెం తీసుకొని ప్రస్తుతం అనుభవిస్తున్న భాగం ఆగామంటే ఇక ముందు వచ్చి సంచితంలో కలిసిపోయేదన్నమాట అనుచేత आत्म यह संसार चक्री विवड़े सचिता नशिच प्रारब्ध पूर्तिवाली आगा राी मूड कंडीशन अन्मा आगा राी सूर्ति दग्धमी प्रारब्धा अभविदी वरस అప్పుడు ఇంకా ఈ ఆత్మ మరో శరీరాన్ని తీసుకోదు స్వర్గానికి వెళ్ళదు నరకానికి వెళ్ళదు మరి మరెక్కడికి వెళ్ళాలి పునః జన్మ లేదంటున్నారు ఈ సంచితము ఆగామి ప్రారంధము పోగానే అలాగే స్వర్గానికి వెళ్ళదంటున్నారు నరకానికి వెళ్ళదంటున్నారు మరెక్కడికి వెళుతుంది అదిగో అప్పుడు అది ఎక్కడికి వెళుతుందో దానిని మోక్షమంటారు ఆ స్థలాన్ని పరమపదము అని అంటారు ఇలా పరోపదాన్ని చేరుకునే జీవులందరినీ ముక్తులు ముక్త జీవులు అంటారు ఇంకా పరోపదానికి వెళ్లకుండా ఇక్కడే కర్మానుభవంతో దేవుళ్ళు ఆడుతున్న వారందరినీ కూడా బద్ధ జీవులు అని అంటారు వారు బద్ధులు వీరు ముక్తులు అన్నమాట ఇత ఆత్మ అంటున్నాను చూసారా ఇది ఏమిటిది ఈ శరీరంలోనూ కొంతమంది ఒక పొరపాటు పడుతూ ఉంటారు మనస్సే ఆత్మ కాబోలు అని పొరపాటు పడుతూ ఉంటారు అది కాదు మనసు వేరు ఆత్మ వేరు బుద్ధి కూడా ఆత్మ కాదు బుద్ధి అంటే ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నిర్ణయించే శక్తి మరి మనస్సు అంటే మనస్సు అంటే ఆలోచనల సమాహారం అంటే బుద్ధి ఆత్మ కాదు మనస్సు ఆత్మ కాదు నా బుద్ధండి నా మనస్సండి అంటాం అంటే నేను వేరు బుద్ధి వేరు నేను వేరు మనస్సు వేరు మరి ఇవి రెండు కాకపోతే మరి ఏమై ఉంటుంది ఇది ప్రాణం ఏమో ఆ ప్రాణం కూడా ఆత్మ కాదు ప్రాణశక్తి అంటే ఆత్మని శరీరంలో నిలిపి ఉంచే శక్తి అని అర్థం అంతే ప్రాణం అంటే ఆక్సిజన్ కాదు అదో శక్తి అంతే ఇలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట ఈ ఆత్మ అనేది అది స్వయం ప్రకాశకము అంటే దీపంలా ఉంటుందన్నమాట దీపంలా ఉండడం అంటే తనంతా తనే తెలిసిపోతుంది ఇంకొక ఒక దీపాన్ని చూడ్డానికి ఇంకో దీపాన్ని పెట్టుకుంటామా ఏమిటి ఇంకొకరి సాయం అవసరమే లేదు అంతేకాదు ఈ ఆత్మ వస్తువు ఎంత చిన్నదంటే ఇంకా అంతకన్నా చిన్నదైన వస్తువు ఉండనే ఉండదు అంటే లోకంలో ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే అది ఆత్మకన్నా పెద్దదే ఉంటుంది తప్ప చిన్నది ఉండదు అంటే అన్నింటికన్నా చిన్నదేదో దానిని ఆత్మా అనువంతుంటుంది అంతే ఎలా తెలుస్తుందంటారు ఎలా గుర్తించడం అంటారు ఏమీ లేదు నేను నేను అని చెప్పి మిమ్మల్ని మీరు వ్యవహరించుకుంటున్నారా ఆత్మంటే అనే నేనగానే మనకి ఇంత లావుగా రెండు చేతులతో రెండు కాళ్ళతోటి ఓ మొక్క ఓ శిరస్సుతో ఇలా మనకు కళ్ళగడుతుంది కాదు ఈ బయట ఉండేదంతా కూడా శరీరం దీని లోపల ఉండేదాన్నే ఆత్మా నేను అనేది అన్నమాట ఇందాక ఆత్మ స్వయం ప్రకాశకం అన్నా దీపంలా ఒక్కమారు దీపాన్ని అలా చూడండి లైట్ అక్కడ లైట్ వెలుగుతోంది కదా లైట్ని అలా చూడండి ఆ దీపంలో రెండు భాగాలుంటాయి ఒకటి దీప శిఖ అంటే జ్వాల రెండవది దాని చుట్టూ వ్యాపించి ఉండే వెలుగు సూర్యుడిలా అనుకోండి సూర్యుడు సూర్యప్రభ అనే రెండు భాగాలు ఉంటాయి కదా సూర్యుడు మన దగ్గర ఉన్నాడా లేదు సూర్యప్రభే మన దగ్గర ఉన్నది కాంతే మన దగ్గర ఉన్నది చమత్కారం తెలుసా సూర్యుడు లేకుండా సూర్యప్రభ ఏనాడు ఉండదు అలాగే ఆత్మ విషయాన్ని కూడా గ్రహించాలి ఆత్మ అంటే జ్ఞానమే అంతా జ్ఞానమే అందులో భాగాలు ఉండవు కానీ మనం సులభంగా తెలుసుకోవడానికి దీపం ఉదాహరణ వాడతాం ఈ ఆత్మ పదార్థం రెండు పనులు చేస్తూ ఉంటుంది మళ్ళా ఒక్కమారు వెనక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం ఆత్మ అంటే జ్ఞానం సూర్యుడిలాగా దీపంలాగా అని అన్నమాట సూర్యుడు సూర్యప్రభ అలాగే ఆత్మ విషయంలో కూడా ఆత్మ అది జ్ఞానమే అంటే సూర్యుడలాగైతే తేజోపదార్థమో సూర్యకాంతి కూడా ఎలా తేజోపదార్థమో అలాగే ఆత్మ అంటే జ్ఞానమే ఆత్మకి ధర్మంగా ఉన్నది కూడా జ్ఞానమే అన్నమాట ఈ ఆత్మ పదార్థం రెండు పనులు చేస్తూ ఉంటుంది మొదటిది ఏమిటి నేను నేను అని తెలుసుకుంటుంది ఇంకోటేమిటి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇది ఇది అని తెలుసుకుంటూ ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సబ్జెక్ట్ అంతా మరి బ్రహ్మసూత్రములలో వారు ఏమనుగ్రహించారో మనకు కొంచెమైనా తెలియద్దు ఒక్కసారి జాగ్రత్తగా వింటే మంచు విడిపోయినట్టుగా విడిపోతుంది విషయం అంతా మనకి నేను నేను అని అనుకుంటూ ఉంటుంది చూసారా ఈ ఈ ఆత్మ పదార్థము దాన్ని స్వరూపము అని అంటారు ఈ ప్రపంచాన్ని అంతా గ్రహిస్తూ ఉంటుంది చూసారా ఇది దాని అన్నమాట సూర్యుడు ప్రభ ఎలాగో అలాగా సరే సూర్యుడు ప్రభ అంటే మనకు అంతగా తెలియకపోయినా దీపం ఉందనుకోండి దీపం చుట్టూ చిమ్ని పెట్టామనుకోండి గాజు చిమ్ని ఒకటి దీప జ్వాలలో మార్పు ఉండదు కానీ వెలుగు భాగం కాస్త తగ్గుతుంది చుట్టూ ఉండేటువంటి కాంతి భాగం తగ్గుతుంది చిమ్ని పెద్ద పెడితే ఎక్కువ వెలుగు ఉంటుంది తక్కువ పెడితే తక్కువ వెలుగు ఉంటుంది ఆ చిమ్నికి మసిపూసామనుకోండి మసిపూసిన చిమ్ని పెడితే బయటికి వెలుగు ప్రసరించదు కూడాను ఎక్కువ మసిపూసేస్తే బొత్తిగా ప్రసరించదు తక్కువ మసిపూస్తే కొంత కొంత ప్రసరిస్తుంది ఏం చేసినా ఉండే జ్వాలలో మాత్రం మార్పు ఉండదు సరిగా ఇలాగే ఆత్మను అర్థం చేసుకోవాలి ఆ స్వరూపజ్ఞానం దీప జ్వాల లాంటిది ధర్మజ్ఞానం దీపపు వెలుగు లాంటిది స్వరూపజ్ఞానంలో ఎప్పుడూ మార్పు ఉండదు ధర్మజ్ఞానం మాత్రం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట ఈ ధర్మజ్ఞానమే మన కళ్ళల్లోంచి మన చెవుల్లోంచి మన ముక్కుల్లోంచి నాలుకలోంచి చర్మల్లోంచి బయటికి ప్రవహిస్తుంది స్వరూపానికి చుట్టూ ఉన్న వస్తువుల్ని చూపిస్తుంది వినిపిస్తుంది వాసన తెలుపుతుంది రుచి తెలుపుతుంది స్పర్శన తెలుగుతుంది అనమాట స్వరూపం అంటే నేను నాకొక ధర్మజ్ఞానం ఉన్నది అంటే అసిస్టెంట్ అనుకోండి అలా ఉన్నదనమాట ఇదే అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇంకో చమత్కారం ఏమిటో తెలుసా గుడ్డి వాళ్ళకి చెమిటి వాళ్ళకి కూడా ఆత్మ ఉంటుంది వారు కూడా నేను నేను అనుకుంటూ ఉంటారు కానీ వారి కనబడదు వినబడదు ఎంచేత వారి స్వరూప జ్ఞానానికి బయట విషయాల్ని చూపించవలసిన వినిపించవలసిన ధర్మజ్ఞానం బయటకు ప్రవహించే మార్గమైన కన్ను చెవి అనే అవయవాలు పాడైపోయినాయనమాట మనస్సులో ఊహలు కూడా ఈ ధర్మజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా ఈ ధర్మజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటుంది అయితే ఇంకొక విశేషం ఏమంటే ఆత్మ చుట్టూ మనస్సు ఈ మనస్సు కదా ఇది ఆత్మ చుట్టూ కదా ఉంటుంది దీపం చుట్టూ చిమ్ని పెట్టినట్టు ఉంటుంది అనుకోండి పెద్దదా చిన్నదా మసి అంతే ఎక్కువ ఉన్నది ఎంత తక్కువ ఉన్నది అన్న దాన్ని అనుసరించి కదా దాని దీపపు ఆ దీపపు వెలుగు బయటికి మనకి ప్రసరించడం ప్రసరించకపోవడం జరుగుతుంది అలాగే మనస్సులో మన మనస్సుల్లో రికార్డ్ అయ్యున్నటువంటి సంచితము ఆగామి ప్రారంధము మొదలైన ఈ కర్మలు ఉన్నాయి చూసారా ఇవి మన జ్ఞాన ప్రసరణ విధానాన్ని మార్చేస్తూ ఉంటాయి అందుచేతనే మనలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నాము కొంతమందిని తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాం పక్షులకి జంతువులకి వృక్షాలకి కూడా ఈ ధర్మజ్ఞానం ఉంటుంది కానీ బాగా మూసుకుపోయి ఉంటుంది దేవతలకు మనకన్నా ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలుస్తుంది ఎందుచేత వారి ధర్మజ్ఞానం చక్కగా ప్రసరిస్తుంది కనుక మన మనకన్నా వాళ్ళకి ఎన్నో విషయాలు ఎక్కడెక్కడవో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఈ ఆత్మ పునః జన్మని స్వీకరిస్తూ ఉంటుంది అనుకున్నాం కదా ఆ స్వీకరించేటప్పుడు నాలుగు రకాల శరీరాలని స్వీకరించగలదది వృక్షముల శరీరం ఒక రకము పక్షులు లేదా జంతువుల శరీరం రెండవ రకము మానవ శరీరం మూడవ రకము దేవతల శరీరం నాలుగో రకము బాగా పాపకర్మని అనుభవించాల్సి వృక్షములు కాస్త తక్కువ పాపకర్మ అయితే పక్షులు కాని జంతువులు కానీ పుణ్యపాపకర్మల మిశ్రమం అయితే మానవ శరీరం పుణ్యకర్మ కాస్తా అధికంగా ఉంటే దేవతల శరీరం అందరికన్నా బాగా ఎక్కువ పుణ్యం చేస్తే చతుర్ముఖ బ్రహ్మ శరీరం ఇలా శరీరాలు మారిపోతూ ఉంటాయన్నమాట ఈ ఆత్మ ఈ ఆత్మస్వరూపం అని చెప్పన్నాను చూసారా ఈ ఆత్మకి పరమాత్మ ప్రవేశించి ఉంటాడు వీడు ఏం చేస్తున్నా ఆయనకి లోపల తెలిసిపోతూనే ఉంటుందన్నమాట ఆయన పని ఏమిటక్కడా పర్యవేక్షణ వీడు చేస్తున్న కర్మల రికార్డును వీడి మనస్సులో నిక్షిప్తం చేస్తూ ఏ కర్మని వీడు ఎప్పుడు అనుభవించాలో తాను పర్యవేక్షిస్తూ ఉంటాడు స్వామి లోపల ఉండి తన వేపు తిరిగి ప్రార్థిస్తే కర్మల అనుభవాన్ని వాయిదా వేయడం కానీ స్వప్నంలో అనుభవింపచేయడం కానీ చేసేస్తాడు లేకపోతే సరేలేవయ్యా అనుభవించు అంటూ ఉంటాడు ఆయన అంత ఆత్మ గురించి తెలుసుకున్నాం మనం ఏదో కొంచెం తెలుసుకున్నాం అంటే బ్రహ్మసూత్రముల్లో ఉండే విషయాన్ని మనం తెలుసుకొందుకు చేసే ప్రయత్నంలో బ్రహ్మసూత్రాల్లో ఐదు విషయములు ఉన్నాయి కనుక ఐదు విషయముల్లో ఆత్మ అనేది మొదటిది కనుక కొంచెం తెలుసుకున్నాం మరి బ్రహ్మసూత్రముల్లో చెప్పబడిన రెండవ విషయం ఏమిటి పరమాత్మ ఈ పరమాత్మ ఎవరు ఎప్పుడు నుంచి ఉన్నాడు ఈయన ఈయన అనాదే అంటే పుట్టుకలేనివాడే ఈయన స్వయం ప్రకాశకుడే అయితే ఆత్మకన్నా పరమాత్మకుండే భేదం ఏమిటో తెలుసా ఈ సమస్త ప్రపంచానికి నియామకుడు ఆయనా ఆత్మ కాదు అంతే ఆ ఆత్మలకి కూడా నియామకుడు ఈయన అన్నమాట ఆత్మలన్నింటిలోనూ ఈ పరమాత్మ వ్యాపించి ఉంటాడు ప్రకృతి అంతటా వ్యాపించి ఉంటాడినా ఈ జీవులు చేసే పుణ్య పాప కర్మలకే అనుగుణంగా వారి వారికి ఆయా సుఖములను దుఃఖములను అనుభవింప చేస్తూ ఉంటాడు దానికి తగిన శరీరాలను ఇస్తూ ఉంటాడు పునర్జన్మల్ని కలిగిస్తూ ఉంటాడు అందరిలో అంతర్యామిగా ఉంటాడు కనుక ప్రతివారిలో మెదిలే భావాలని నేరుగా గ్రహిస్తూ ఉంటాడు ఆయన ఇంతెందుకు సృష్టి స్థితి సంహారములకు తానే బాధ్యత వహించే ఈ సమస్త విశ్వానికి కూడా ఈయనే అధిపతి ఈ పరమాత్మే అధిపతి అందుచేత ఈయన్ని ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం సరే ఇంతక విశ్వం ఒక పదం వాడాం కొంచెం ముందర విశ్వమంటే అనంతమైనది విశ్వం కూడాను ఎటువైపు చూసినా హద్దులుండవు ఈ విశ్వానికి మనం ఇంగ్లీషులో యూనివర్స్ అంటారు యూనివర్స్ అంటారు ఈ హద్దులు లేని విశ్వాన్ని రెండు భాగాలుగా విభజిస్తారన్నమాట ఉపనిషత్తులు విభజిస్తున్నాయి రెండు భాగాలుగాను ఈ రెండు భాగాల్ని వివడీసే మధ్యన ఒక బార్డర్ లైన్ ఒక సరిహద్దును విరజ అని అంటారు ఈ విరజకి ఒకవైపు ఉండే భాగం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది మార్పు చెందదు రెండవ వైపు భాగం ఓ ఉంటుంది ఓ ఉండదు అనుచితనే దీనిని ఓమారు ఉండి ఓమారిపోతూ ఉండేటువంటి లీలా విభూతి అంటారు ఎప్పుడు ఉండేదాన్ని నిత్య విభూతి అంటారు ఈ లీలా విభూతిని ఉన్నప్పుడు సృష్టి అంటారు లేనప్పుడు ప్రళయం అంటారు అంటే సృష్టి ప్రళయాలుండే భాగాన్ని లీలా విభూతి అంటారు అలాంటి మార్పులు ఏమీ ఉండని నిత్య విభూతి అంటారు అయితే పరమాత్మ ఎక్కడ ఉంటాడండి అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఆ నిత్య విభూతిలో దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉంటాడు ఇక్కడ రకరకములుగా వేయించేసి ఉంటాడు ప్రధానంగా అందరియందు అంతర్యామిగా వేయించేసి ఉంటాడు ఆయన అలాంటి ఆ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కూడాను ఆయన రూపం లేకుండా ఈ సమస్తమందు వ్యాపించి ఉండగలగడమే కాదు రూపంతో కూడా ఉండి మనందరినీ అనుగ్రహించగలడు రూపం లేకుండానూ ఉండగలగడం రూపంతోనూ ఉండగలగడం అనేది కదా విశేషం ఈ ఆత్మ కాదు దీనికేం రూపం ఏమీ లేదు అయితే ఈ పరమాత్మ రూపం లేకుండా అంతటా వ్యాపించి ఉండడాన్ని స్వరూప వ్యాప్తి అని అంటారు రూపంతో ఉండడాన్ని దివ్యమంగళ విగ్రహము అని అంటారు ఆ పరమాత్మలో అన్ని మంచి గుణములే ఉంటాయి అన్నీ కళ్యాణ గుణములే ఉంటాయి హేయ గుణములు అసలు ఉండనే ఉండవు ఎలా ఉంటాయి చెప్పండి వెలుగున్న చోట చీకటి ఉంటుందా దివ్యమంగళ విగ్రహంతో అత్యంత ఆనందంగా పరమాత్మ నిత్య విభూతిలో ఉంటాడు ఆయన్ని సేవించుకునే సేవించుకోవడానికి ఆదిశేషువు విశ్వక్సేనులు గరుత్మంతుడు మొదలైన వారందరూ ఉంటారు అందరూ నిత్య విభూతిలో ఉంటారు ఈ లీలా విభూతిలో ఆ పరమాత్మ సృష్టి సంహారం అంటే సృష్టి ప్రళయం కలిగిస్తూ ఉంటాడు ఈ లీలా ఎలా ఉంటుంది విరజానదికి యువతలేమాట అన్నమాట ఇది అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు ఉంటాయి ఇందులోనూ అవన్నీ అవ్యక్తం అనే పదార్థంలో తేలియాడుతూ ఉంటాయి ఒక్కో బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ అధిపతిగా ఉంటాడు ఆ ప్రతి బ్రహ్మకి కూడా నాలుగు ముఖాలు ఉంటాయి అంచనా చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఆయన్ని ప్రతి లోకాలు ఉంటాయి అందులో భూలోకం ఒకటి భూలోకానికి పైనన్న ఆరు లోకాలు స్వర్గలోకాలే ఉన్న ఏడు లోకాలు నరకలోకాలే అన్నింటికన్నా పైలోకాన్ని సత్యలోకం అంటారు అన్నింటికన్నా దిగువ లోకాన్ని పాతాళలోకం అంటారు చతుర్ముఖ బ్రహ్మ ఉండేది సత్యలోకంలోనే బ్రహ్మాండంలోని పద్నాలుగు లోకాలకి ఆయనే అధిపతి అంతేకాదు ఈ పద్నాలుగు లోకాలలో ఉన్న జీవులందరికన్నా అత్యంతము పుణ్యము చేసుకుని ఉన్నటువంటి వాడే చతుర్ముఖ బ్రహ్మ అయితే ఈయన ఈయన కర్తవ్యాలు ఏమిటి చతుర్ముఖ బ్రహ్మవి బ్రహ్మాండాల్ని సృష్టించడము చతుర్ముఖ బ్రహ్మలను నియమించడము ఏ ఏ బ్రహ్మాండాల్లోకి ఏ ఏ జీవులు వెళ్ళాలనేది నిర్ణయించడం వరకు పరమాత్మ నేరుగా తానే చేస్తాడు ఇక ఆయా బ్రహ్మాండాల నిర్వహణని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా చేస్తాడు అంటే ఆ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మగారి బ్రహ్మాండానికి కేటాయించబడిన జీవులందరి పాపపుణ్యాల వివరాలు బ్రహ్మగారి దగ్గర ఉంటాయన్నమాట ఆ చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు ప్రజాపతులు మొదలైన వారందరూ బయలుదేరుతారు ఎవరెవరు ఏ ఏ కర్తవ్యాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు దానికి తగినట్లుగా రుద్రుడు సంహార కర్తవ్యాన్ని చేపడతాడు ఇలా క్రమంగా బ్రహ్మాండంలోని పద్నాలుగు లోకాలు జీవులతో నిండిపోతాయి బ్రహ్మగారి కార్యక్రమం వలన సృష్టిని బ్రహ్మ చేస్తూ ఉంటే సంహారాన్ని దృడు రుద్రుడు చేస్తూ ఉంటే స్వయంగా విష్ణువుగా వారి ఇరువురి మధ్యకి అవతరిస్తాడు రక్షణ చేయడానికి అంచేతనే త్రిమూర్తులు అవుతారన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు ప్రతి బ్రహ్మాండంలోనూ సత్యలోకంలో ఉంటారు ఆ సత్యలోకంలోనే రుద్రుడు ఉండే ప్రదేశాన్ని కైలాసం అంటారు విష్ణు ఉండే ప్రాంతాన్ని వైకుంఠం అంటారు పరమాత్మ ఉండేది ఎక్కడనుకున్నాం విరజ అన్నదికి ఆవతల నిత్య విభూతి అనే పరమపదంలో కదా ఆయనే కదా సమస్త చేతనాచేతనములకి ప్రభువు చేతనాచేతనములు అని రెండు కదా చేతనములు ఆచేతనములు అని కదా చెప్పుకుంటున్నాం ఈ రెండింటినీ కలిపి నారములు అంటారు నారములకి ఆధారమైనవాడు కనుక పరమాత్మకి నారాయణుడు అని పేరు నారములకు ఆధారమైనవాడు కనుక నారాయణుడు అని పేరు అన్నమాట ఎలా ఉంటాడైనా ఆ పరమాత్మ నారాయణ నామధేయుడు శంఖ చక్రముల్ని ధరించి పట్టు పీతాంబరాలతో నీలమేఘఛాయితో విశాలమైన నేత్రములతో శ్రీభూదేవులతో సర్వాలంకారభూషితుడై సమస్త కళ్యాణ గుణాత్మకుడై ఉన్నటువంటి ఉన్న ఉంటాడన్నమాట ఆ దివ్యమైనటువంటి స్థానంలో అన్ని బ్రహ్మాండాలు బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలు నరులు జంతువులు పక్షులు వృక్షములు మొదలైన సమస్తము కూడా నారాయణుడి అధీనమే ఆయన ఆదేశానుసారము ఇచ్చానుసారము అందరూ ప్రవర్తించవలసినదే అయితే విరజానది అవతల నారాయణుడిగా ఉన్న ఆయన ప్రతి బ్రహ్మాండంలోనూ తన రక్షణ కర్తవ్యం నిర్వహించడం కోసం విష్ణువు అనే పేరుతో వేయించేసి ఉంటాడన్నమాట అంటే నారాయణ అన్నా ఒకటే అయితే చిన్న భేదం ఏమంటే రక్షణ కర్తవ్యం కోసం ప్రత్యేకించి ఒక్కొక్క బ్రహ్మాండంలో విష్ణువుగా వేయించేసి ఉంటాడు పరోపదంలో నారాయణుడిగా వేయించేసి ఉంటాడని సరే విష్ణువుని కూడా నారాయణుడు పిలుస్తారు నారాయణ్ణి విష్ణువు అనే పిలుస్తారు ఆయన అవతారం ఈయన కనుక ఇన్ని భోగట్టాలు మనం చెప్పుకుంటున్నాం ఇదివరకటి కాలంలో ఇన్ని భోగట్టాలు చెప్పవలసిన అవసరం లేకుండానే జ్ఞానం వికసించి ఉండేది కలియుగం కదా అంచేత జ్ఞాన సంకోచం అనేది తప్పనిసరి అయిపోతుంది మనకిప్పుడు నడుస్తున్న దాన్ని కలియుగం అంటారు అందరికీ తెలిసిందే ఆ విషయం ఇది అవగానే ఏమవుతుంది కలియుగం అయిపోగానేను ప్రళయం ఏం వచ్చేదు వెంటనే కృతయుగం బయలుదేరుతుంది అటు తర్వాత త్రేతాయుగం వస్తుంది అటు తర్వాత ద్వాపర యుగం వస్తుంది అటు తర్వాత మళ్ళా కలియుగం వస్తుంది ఇలాగ కృత త్రేత ద్వాపర కలియుగాల్ని కలిపితే ఒక చతుర్యుగం అంటారు అంటే నాలుగు యుగములు కలిపితే దాన్ని చతుర్యుగం అంటారు ఇలాంటి చతుర్యుగాలు డెబ్భై ఒకటి కలిపామనుకోండి దాన్ని ఒక మన్వంతరం అని అంటారు పద్నాలుగు మన్వంతరాలు అయినాయనుకోండి అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలవుతుంది మళ్ళీ పద్నాలుగు మన్వంతరాలు అయినాయనుకోండి అప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి అవుతుంది బ్రహ్మగారికి రాత్రి ప్రవేశించగానే ఈ బ్రహ్మాండంలో ఉన్న పద్నాలుగు లోకాలకి ప్రళయం అప్పుడు వస్తుందన్నమాట ఇంకా చాలా దూరం ఉన్నది ఏం బెంగేం అక్కర్లేదు మళ్ళా పగలొచ్చిందనుకోండి బ్రహ్మగారికి సృష్టి వస్తుంది ఇలాంటి పగళ్ళు మూడు రాత్రులు మూడు వందల అరవై అయితే ఒక సంవత్సరం అవుతుంది అలాంటి సంవత్సరాలు వందయితే ఆయన ఆయుష్ అయిపోతుంది అప్పుడు కొత్త బ్రహ్మగారు వస్తారు మనకి పాత ఆయన పదవిలో ఉండగా చేసిన పుణ్యపాపాలను అనుసరించి మళ్ళీ ఆ బ్రహ్మగారే దేవతగా పుడతాడో తెలీదు మనుషుడుగా పుడతాడో తెలీదు జంతువుగా పుడతాడో తెలీదు వృక్షంగానో పుడతా వృక్షంగా పుడతాడో తెలీదు మనకి మరి కొత్త బ్రహ్మగారు ఎలా వస్తారు అప్పటికి ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వాడెవడో ఆయన మళ్ళీ కొత్త బ్రహ్మ అవుతాడు నారాయణ సంకల్పానుసారం ఒక కుమారు ఏమవుతుంది మొత్తం బ్రహ్మాండాలన్నీ నశించిపోతాయి దాని మహాప్రళయము అని అంటారు ఇందాక చెప్పిన ప్రళయము బ్రహ్మగారికి రాత్రి పగల వచ్చినప్పుడు దాని నైమిత్తిక ప్రళయము అంటారు అది నైమిత్తిక ప్రళయం మొత్తం అన్ని బ్రహ్మాండాలు నశించిపోతే మహాప్రళయం మహాప్రళయం తర్వాత మహాసృష్టి ఉంటుంది నైమిత్తిక ప్రళయం తర్వాత నైమిత్తిక సృష్టి ఉంటుంది సృష్టి ప్రారంభమైనప్పుడు ఎలా బయలుదేరుతుంది మూల ప్రకృతి అని కూడా బయలుదేరుతుంది క్రమంగా అది మారుతుంది ఎన్నో మార్పులు చెందుతాయి అప్పుడు అందులోంచి ఆకాశం వస్తుంది అందులోంచి వాయువు వస్తుంది అందులోంచి అగ్ని వస్తుంది అందులోంచి జలం వస్తుంది అందులోంచి మట్టి వస్తుంది ఇవి పంచభూతాలు ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నే రాపహ అని చెప్పి పృథివ్యప్తేజో వాయురాకాశములు అనే పంచభూతములు వస్తాయి కాదు శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటువంటి శబ్ద స్పర్శ రూపరసంధములనే ఐదు విషయములు కన్ను ముక్కు చెవి నాలుకా చర్మము అనే ఐదు జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి పాదము పాయు ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు వస్తాయి అనేటువంటి పదకొండవ ఇంద్రియం వస్తుంది పంచభూతములతో దేవతల మనుష్యుల జంతువుల వృక్షంలో శరీరాలు ఏర్పడతాయి అందులోకి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనస్సులు ప్రవేశిస్తాయి అప్పుడు జీవుడు ప్రవేశిస్తాడు అప్పుడు పరమాత్మ ప్రవేశిస్తాడు ఇక ఆ జీవుడు తన మనస్సుని ఇంద్రియాలని శరీరాలని ఉపయోగిస్తూ పరమాత్మ పర్యవేక్షణలో శబ్దస్పర్శ రూప సగంధముల్ని అను మీద మక్కువతో కర్మని అనుభవిస్తూ జన్మలు మారుతూ ఉంటాడన్నమాట ఎన్ని వివరాలు ఉన్నాయో చూడండి ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి నర జన్మ తప్ప మిగిలిన అన్ని జన్మలలోనూ మళ్ళా చెప్తున్నాను మానవ జన్మ తప్ప మిగిలిన అన్ని జన్మలలోనూ భూలోకం తప్ప మిగిలిన అన్ని లోకాలలోనూ ఉన్నప్పుడు ఈ జీవుడు పాత కర్మలని అనుభవించడం మాత్రమే చేస్తాడు తప్ప కొత్త కర్మల్ని చెయ్యడు నరజన్మ ఎత్తినప్పుడు మాత్రమే భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే కొత్త కర్మల్ని చేయగలడు అప్పుడు జీవుడికి శాస్త్రం అవసరం ఉంటుంది కొత్త కర్మల్ని చేస్తున్నప్పుడే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకోవాలి కనుక శాస్త్రం అవసరం ఉంటుంది శాస్త్రం అంటే అదే కదా పలానా పనులు చేయవచ్చు పలాను చేయకూడదు అని చెప్తూ ఉండేది కదా శాస్త్రము ఆ శాస్త్రాన్ని వేదము అని కూడా అంటారు చెయ్యమని చెప్పినవి చేస్తే పుణ్యం ఆ చెయ్యకపోతే పాపం లేదా చెయ్యవద్దని చెప్పినవి చేస్తే పాపం ఈ పుణ్య పాపాలతోటి మళ్ళా జన్మనెత్తుతూ ఉంటాడు తనకి కలిగిన కోరికల్ని ఆయా లోకాల్లో ఉన్న అధికారి దేవతలందరితో మొరపెట్టుకొని యజ్ఞాలు యాగాలు పూజలు ఇవన్నీ చేయడం ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు ఆ కోరికలన్నిటినీ తన పుణ్యానుభవంలో భాగంగా దేవతా శరీరం వస్తే పుణ్యం ఉన్నంతకాలం అనుభవిస్తాడు తిరిగి భూలోకానికి వచ్చేస్తాడు ఇదే కరు సంసార చక్రం అనుకున్నాం ఇక చెప్పిందే ఇంకొక రకంగా వివరించామన్నమాట అయితే వీడికి కోరికలు ఉంటాయనుకున్నాను చూసారా ఆ కోరికల్లో భాగంగాను వీడికి ఎప్పటికైనా సరే నారాయణుడు అనేవాడు సర్వేశ్వరుడు మిగిలిన దేవతలు కాని నరులు కాని ఆయన అధీనంలో ఉన్నవారే వారిని ప్రార్థించి పొందిన ఫలితాలు అల్పాలు అస్థిరాలు అని తెలుసుకొని చీ మరిక ఈ జన్మ పరంపరలో నాకొద్దు అని అనుకునేవాడు ఎవడైనా ఒకడు ఉంటే వాడిని ముముక్షువు అని అంటారు ముముక్షువంటే మోక్షమందు ఇచ్చ కలిగిన అన్నమాట వాడు ఏం చేస్తాడా ముముక్షువు నారాయణ్ణి ఆశ్రయిస్తాడు కర్మల్ని తొలగించి తనని నిత్య విభూతికి తీసుకొని వెళ్ళమని అడుగుతాడు అందుకోసం కర్మయోగం చేయవచ్చు జ్ఞానయోగం చేయవచ్చు భక్తి చేయవచ్చు అయితే ప్రశస్తమైనది ఏమిటో తెలుసా తప్పకుండా మోక్షఫలాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా శీఘ్రంగా మోక్షఫలాన్ని ఇచ్చేదేమిటో తెలుసా దాన్ని శరణాగతి అని అంటారు అయితే ఈ శరణాగతి చేయడానికి ఓ గురువుగారు ఉండాలి ఆచార్యులు ఒకరు ఉండాలి ఆ ఆచార్యులే పరమాత్మ దగ్గరికి ఈ జీవుడిని చేర్చగలరన్నమాట అయితే ఇవన్నీ ఎలా తెలుస్తాయండి మనకి అంటే నిత్య విభూతిలో ఉండే నారాయణమూర్తి ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు అయితే నేరుగా ఆయన వచ్చి అవతారాలు ఎత్తేయుడు ఆయన మొదటి అవతారమే విష్ణువన్నమాట బ్రహ్మాండాల్లో ఉండేటువంటి విష్ణువు అన్నమాట అవతరించడం అంటే దిగి రావడం అని కదా ఎక్కడో దూరంగా ఉన్న నారాయణుడు మన బ్రహ్మాండంలోకి సన్నిహితంగా విష్ణువై రావడాన్ని అవతరించడం అని ఇంకా ఈ బ్రహ్మాండంలో ఏ లోకంలోకి అవసరమైతే ఆ లోకానికి ఈ విష్ణువే ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగి వస్తూ ఉంటాడు సంభవామి యుగే యుగే అన్నట్టుగా అన్నమాట అవి అవతారాలే అలాంటి అవతారాల్లో ప్రధానమైనవి పది దశావతారాలు అంటారు వాటిని మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ దశరథరామ బలరామ కృష్ణ కల్కి అనేవి ఆ పదీని ఈ అవతారముల ద్వారా భగవంతుడు మాటిమాటికి మనకి చెయ్యవలసిన పనులను చెప్పి సూచిస్తూ ముముక్షువుల్ని ఆదుకుంటూ మన రక్షిస్తూ ఉంటాడు ఆయన అయితే ఎక్కడో విరజ అవతలు ఉన్నాడు కనుక నారాయణ దర్శనం అందరికీ సాధ్యం కాదు అంతర్యామిగా ఉన్నాడు కానీ అందరికీ యోగ సాధన చేస్తే తప్ప ఆయన దర్శనం అందరికీ సాధ్యం కాదు విష్ణువుగా అవతరించిన ఎక్కడో పద్నాలుగు లోకంలో పాలసముద్రంలో ఉంటాడు కనుక అది అందరికీ సాధ్యం కాదు మత్స్యకూరు మాది అవతారములు ఆ సమయంలో ఆ సమీపంలో ఉన్నవారికే దర్శనం తప్పితే మిగిలిన వారికి ఎవ్వరికీ లేదు అందుకని ఆయన ఏం చేశాడంటే అందరికీ అన్ని వేళలా సులభంగా దర్శనం ఇవ్వడానికి శ్రీరంగము కాంచీపురము తిరుమల మొదలైనటువంటి చోట్ల విగ్రహరూపంగా అవతరించాడు ఆయన మొత్తం మీద భగవత్ స్వరూపము ఇలాగా నారాయణుడుగా అంతర్యామిగా విష్ణువుగా అవతారమూర్తులుగా విగ్రహరూపంగా ఐదు విధాలుగా ఉంటుందన్నమాట ఇవన్నీ ఏమిటో తెలుసా ఉపనిషత్ రహస్యాలు అంటారు వీటిని ఇవన్నీ ఎక్కడో ఎవరో ఊహించి చెప్పినవి కాదు ఉపనిషత్తులలో ఉండే విషయాలన్నమాట వీటిలోనే కొంచెం అటు అటు ఇటు చిన్న చిన్న అనుమానాలు ఏవైనా వస్తే వాటిని తొలగించేస్తూ ఆ ఉపనిషత్ వాక్యాల్లో వైరుధ్యం ఉన్నట్టుగా కనిపించేదాన్నంతా కూడా సమన్వయపరుస్తూ వ్రాసినదే బ్రహ్మసూత్రాలు ఆ బ్రహ్మసూత్ర భాష్యాన్నే కదా రామానుజుల వారు కూరేశుల సహాయంతో అనుగ్రహించి అని శ్రీభాష్యము అనే ప్రసిద్ధిని తీసుకొచ్చినటువంటిది ఇదిగో ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నదంతా కూడా ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో ఉన్న విషయాలనే బాగా క్లుప్తంగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఆ దాన్నే శ్రీభాష్యం అంటారు ఆ శ్రీభాష్యం చాలా పెద్దదైపోయింది ఈ బ్రహ్మసూత్రాల అర్థం సులభగ్రాహ్యంగా ఉండేటట్టు లేదు అని చెప్పి రామానుజుల వారు వేదాంత దీపం అనొకటి వేదాంత సారమనొకటి మరో రెండు గ్రంథాలను రాశారని ఇప్పుడే మనం చెప్పుకున్నాం అటు తర్వాత ఆయన మనం ఇదివరకు చెప్పుకున్నాం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ వారు ఒక మారు గొప్ప ప్రవచనం గొప్ప ఉపన్యాసం అది వేదార్థ సంగ్రహం అనే గ్రంథంగా ప్రచురితమైంది దాని గురించి కూడా చెప్పుకున్నాం మనం ఇది కాక భగవద్ రామానుజుల వారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు గీతాభాష్యం అంటారు దాన్ని ఇంతేనా భగవంతుణ్ణి వర్ణిస్తూ శ్రీవైకుంఠ గజ్జని వ్రాశారు ఆయన్ని శరణాగతి చేస్తూ శరణాగతి గజ రాశారు రంగనాథుణ్ణి వర్ణిస్తూ శ్రీరంగగజ అని వ్రాశారు ప్రతిరోజు చేసుకుని ఆరాధనకే ఆలంబనంగా ఉండాలని నిత్య గ్రంథంని రాశారు ఇలాగా మఠంలో వేయించేసి ఉండి అవతల రంగనాథుల కైంకర్యం చేసుకుంటూ తనని ఆశ్రయించవచ్చిన వారందరికీ కూడా మంత్రోపదేశాలు చేస్తూ మంత్ర అర్థాలని వివరిస్తూ వారి యొక్క అనుష్ఠానాన్ని తాను నిర్దేశిస్తూ శాశ్వతంగా తరువాతి తరాల వారికి కూడా ఉపకరించేటట్టుగా తొమ్మిది గ్రంథాలని మొత్తం రచించారు భగవద్ రామానుజుల వారు గుర్తు పెట్టుకోండి మహోపకారం చేసే చెయ్యాలని చెప్పి సిద్ధపడినటువంటి ఔదార్యం కలిగిన వారే గ్రంథాలని వ్రాస్తారు వాటిలో కూడా ఏవో లౌకికమైన ప్రయోజనాల్ని సాధించే గ్రంథాలు కాకుండా మోక్షమనేటువంటి ఉత్తమమైన ఫలాన్ని లభింపచేయడానికి వ్రాసిన గ్రంథములు అనుగ్రహించేవారు మహానుభావులు అని చెప్పి అనుకోవాలి అలాంటి మహానుభావులలో अत्युनतम श्रेणी की चंदन वा वो अत्युन स्था अलंकने वावे वो रानज वन अंदर मीद अनुग्रह तो तुम ग्रंथा व्रासी मन की तेयन रहस्यूड़ापरचार वार जीत गाधनी माला तरवा असंधान स्वस्ति